చూపు నిల్వకున్న గనరాదు మనసు నిల్పకున్న మమత విడదు చూపు మనసు నంటి చూచుర సుజ్ఞాని అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరాంతర్గతములలో ఉండి జ్ఞానముచేత పొగడబడు ఓ ఆత్మ వినుము మన శరీరములో ఐదు చూపులు గలవు కంటికి మాత్రము చూపు ఉన్నది మిగతా నాలుగు చూపులు ఉన్నాయి అని ఆశ్చర్యపడనవసరము లేదు కంటికి దృశ్యమును చూచే చూపుంటే నాలుకకు రుచిని చూచే చూపుగలదు ముక్కు వాసనను చూచే చూపుగలదు అలాగే చెవి చర్మములకు శబ్ద స్పర్శలను గ్రహించే చూపు కలదని తెలియవలెను ఐదు జ్ఞానేంద్రియములకున్న ఐదు గ్రాహిత శక్తులను ఐదు చూపులుగా పైపద్యములో చెప్పారు చూపు నిల్వకున్న సుఖమెందుగనరాదు అనడములో ఐదు ఇంద్రియములను అణచివేయకపోతే యోగ విషయము తెలియదు అని అర్థము ఐదు ఇంద్రియములను ఆధారము చేసుకుని తిరుగుచున్న మనస్సును లోపలి గుణముల మననము నుండి నిలుపకపోతే నేను అను అహము విడువదు అందువలన బ్రహ్మజ్ఞానము తెలిసిన సుజ్ఞాని బయటి ఇంద్రియ విషయములను లోపలి గుణముల విషయములను రెండింటినీ మనస్సుకు చేరనీయక మధ్యలోనున్న బ్రహ్మనాడిలోని ఆత్మను చూచునట్లు చేయుచుండును అటు బయటి ఇంద్రియములను ఇటు లోపలి గుణములను రెండింటిని అంటుకొని వాటి వరకు వ్యాపించి ఉన్న ఆత్మను తెలియుట పద్యములో చూపు మనస్సునంటి చూచుర సుజ్ఞాని అన్నారు